మామిభమపాదశంకరం లో అశాస్త్రీయమైతం తీవ్ర మందమితి కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్తి పూర్తి చేసిన ఉభయం తత్వబోధాక్ నివార్యం బోధసిద్ధే శమ సమాహిత సాధన శుశుభం యొక్క సో ఈ జీవసృష్టి శాస్త్రీయము అశాస్త్రీయము శాస్త్రీయాల గురించి మీరు చేయాల్సిందేమీ లేదు శ్రవణము శాస్త్రం యొక్క శ్రవణము ఇత్యాది అద్వైతం ఏదైతే గలదో దా అది రత్మబోధ ఆత్మస్వరూప సాక్షాత్కార పర్యంతము అది కొనసాగుతుంది ఇక అశాస్త్రీయ ద్వైతం ఏది కలదో దాని గడల మనం మనస్సు పెట్టాల్సి ఉంటుంది ద్వైతము మళ్ళా రకాలు అంటే తీవ్రమైన తీవ్రమైనది అంటే వెరీ బ్యాడ్ అని అర్థం అశాస్త్రీయ ద్వైతంలోనే వెరీ బ్యాడ్ అండ్ న్యూట్రల్ అంత బ్యాడ్ కాదు బట్ స్టిల్ ఈస్ ఎ ప్రాబ్లం ప్రాబ్లంలో కూడా చాలా డేంజరస్ ప్రాబ్లము సింపుల్ ప్రాబ్లము అన్నట్టుగా ఈ అశాస్త్రీయ ద్వైతము చాలా చెడ్డది సింపుల్ ప్రాబ్లము అది మనోరాజ్యము అది కూడా సమస్య ఈ రెండింటినీ కూడా మనము తొలగించుకుంటే దాని ఆత్మస్వరూపము అనుభవానికి రాదు రెండింటినీ కూడా తొలగించుకోవాలి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఆత్మస్వరూపలే ఉన్నా ఇప్పుడు మీరు ఆత్మస్వరూప ఉన్నా మీరు ఏవో భయాలతోటి దెంగలతోటి ఉంటారు అన్ని సైకలాజికల్ ఫియర్స్ ఫిజికల్ ఫియర్ ఏ ఫిజికల్ ఫియర్ ఏ ఉంది సరేగా బిల్డింగ్ సిమెంట్ తోటి బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టుకుని పశువు పశువులు పక్షులు పురుగు కుట్ర వీటన్నిటికీ దూరంగా చాలా శానిటైజ్డ్ అట్మాస్ఫియర్ లో బతికేసుకున్నాం కదా మనకి దీంట్లో ఫిజికల్ గా భయమే ఉంది ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళల్లోనూ లేకపోతే తోటల్లోనూ పొలాల్లోనూ పాక వేసుకుని ఆ పాకలో కొంచెం ఎత్తైన చోట ఛాపలు వేసుకుని పడుకున్న వాడికి రాత్రి పూట ఏదైనా పాము వస్తుందేమో పురుగు వస్తుందేమో అని భయం ఉంటుంది అలాగే పశువులతోటి వ్యవహరిస్తూ ఉన్నవాడికి ఈ పశువులకి ఏవో వ్యాధులు వచ్చాయో మనిషికి వచ్చి సాయిల్ బ్యాక్టీరియా పట్టుకుని రోగం వచ్చి జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చి లడ్ సమస్యలు ఉండి ఇప్పుడు అవేం లేవుగా ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి మనకి ఆ సమస్యలు లేవు మనం ఏం చేశామంటే చాలా శానిటైజ్డ్ అట్మాస్ఫియర్లో మనం జీవిస్తూ ఉన్నాం అయినా వచ్చి రోగాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ భయము ఫిజికల్ ఫియర్ కూడా తక్కువ ఫిజికల్ ఫియర్ అంత పెద్ద ఎక్కువ ఏదో కొంత సెక్యూర్ అట్మాస్ఫియర్లోనే జీవిస్తూ ఉన్నాం తర్వాత సెక్యూరిటీస్ ఏర్పాటు చేసుకుంటాము ఏదైనా ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి దానికి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని వాల్డ్ కమ్యూనిటీ చుట్టూ ఒక గోడ కట్టుకుని గేటెడ్ కమ్యూనిటీ వాల్డ్ సిటీ అన్నట్టుగా గేటెడ్ కమ్యూనిటీ గోడ ఒకటి పెట్టుకుని దానికి గేట్ పెట్టి అక్కడ ఒక వాచ్మెన్ పెట్టి మనం సెక్యూర్ అట్మాస్ఫియర్ లోనే జీవిస్తూ అయినా కూడా భయాలు బెంగలు తోటి మనం సతమతమవుతూ ఉంటాం కాబట్టి మనకేం కావాలి అభయము కావాలి అభయం కాద అభయం ఎక్కడ దొరుకుతుంది ఇట్స్ ఎ బిగ్ థింగ్ బిగ్ థింగ్ ఇట్ ఇస్ ఈ హనుమంతుడు ఉపాసన చేసినట్లయితే మీకు అభయం సిద్ధిస్తుంది మౌమ లోకంలో బాగా ప్రచారంలో ఉంది ఈ మధ్యన ఒక విద్రూరమైన ప్రచారం ఒకటి వచ్చింది టీవీ ఛానల్స్ లో వచ్చింది అదేమిటంటే హనుమంతుడి తలకాయి బస్ దాకా ఉన్నటువంటి ఒక మెటల్తో చేసిన బొమ్మ దానికి అతను బొట్టు పెట్టుకున్న చోట ఒక గ్లాస్ తోటి చేసినటువంటి ఒక ఒక లెన్స్ చిన్న లెన్స్ అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది ఆ లెన్స్ వెనకాల బ్రెజిల్ లో బ్రెజిల్ కాదు బ్రసల్స్ బ్రసల్స్ అంటే బెల్జియం దేశంలో ఈ హనుమంతుడి చాలీసాని చిన్న చిన్న అక్షరాల్లో రాసి ఆ దాని వెనకాల బొట్టు వెనకాల పెట్టారు మీరు కనుక ఆ బొట్టు లెన్స్ ఉంటుంది కదా బొట్టుల చోట ఆ లెన్స్ రోజు ఇలా చూస్తే మీకు హనుమాన్ జాలీసా కనపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రీది కాలుసు అంతేకాకుండా హనుమంతుని పంచముఖ హనుమాన్ ఇలాంటి మూడు నాలుగు బొమ్మలు కూడా కనపడుతూ ఉంటాయి లోపల అవన్నీ చూడచ్చు అది లాకెట్ గా తీసుకుని మీరు మెడలో వేసుకోవచ్చు అని ఈ రకంగా ఆ హనుమంతుని కనుక ఉపాసన చేసినట్లయితే భౌతప్రేతాలు పారిపోతూ ఉంటాయి అని ఈ మధ్యనే దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు మీరు చూసుంటారు దాని అర్థం ఏంటంటే దట్ ఓన్లీ సోర్స్ వన్ థింగ్ ఇప్పుడు మీకు డయబెటీస్ క్లినిక్ మంచి పకడ్బందీగా నడిచిపోతుంది అనుకోండి మూడు పువ్వుల ఆరు కాయలుగా అనుకోండి డైబెటీస్ క్లినిక్ దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సమాజంలో డయాబెటీస్ ఎక్కువగా ఉన్నది తెలుస్తుంది అలాగే ఈ హనుమంతుడిది బాగా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి జనులందరూ కూడా చాలా ఇన్సెక్యూర్ గా ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది సో పీపుల్ వాంట్ అభయం ఫియర్లెస్నెస్ నథింగ్ రాంగ్ దట్ ఎందుకంటే భయం ఉన్నవాడు మరి ఏం కావు కోరుకుంటాడు అభయాన్ని కోరుకుంటాడు ఇప్పుడు ఈ అభయము ఎక్కడ ఉన్నది అది ఎలా పొందాలి ఎప్పుడు మనకి దొరుకుతుంది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి ఈ అభయము మీ లోపల ఉన్నది అదేమిటండి అభయం లోపల ఉండడం ఏంటి మాకు ఇన్ని మరి మరి లోపల భయాలు బెంగలు ఉన్నాయని మేమంటుంటే అభయం లోపల ఉందేంటి అదే మరి ఆ భయాలు బెంగలు అనే ఆ పై చూసారా ఒక పొర ఆ పొర లోపల అభయము కాలదు అయితే మరి మాకు ఎందుకు తెలియట్లేదు మీరు తెలుసుకోలేరు కాబట్టి తెలియట్లేదు అభయము మీ లోపల కాలదు తర్వాత ఆనందము కవలాఖండ ఆనందం కావాలి కదా ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీరు కనుక ఈ మా బ్యాంకులో మీరు కుదవ పెట్టినట్లయితే ఆ ధనమంతా కూడా బాగా పెరిగి మీకు మహానందం లభిస్తుంది అని ఒకళ్ళు చెప్తారు అది అది మనం స్వీకరించదగ్గదా నాట్ సో ఎందుకంటే వాడేదో కొద్దిగా వడ్డీ ఇస్తాడు డబ్బులో ఆనందం ఉంటే వడ్డీ ఏదో వాడేట్టు పెట్టుకుని ఆనందం ఏదో వాడేట్టు పెట్టుకోవచ్చు అది మనకి చేయాలని ఆపు అడిగేది కాబట్టి ఇది కొంచెం కల్తీ వ్యవహారం డబ్బు పొదవ పెట్టుకుని దాన్ని కొద్దిగా ధనం పెంచుకోవడంలో తప్పేం లేదు కానీ అతను ఎలాగో చేస్తున్నారు చేస్తారు చేయాలి కానీ దాని నుంచి ఆనందము రావడం దాని నుంచి ఆనందం వచ్చిన మాట అయితే మనందరూ అకౌంట్లు దాచిపెట్టి బ్యాంకు వాళ్ళు మనకే ఆనందాన్ని బయలుపెట్టడం ఎందుకు ఆనందం ఏదో వాళ్ళే అట్టు ఆనందము రాదు ధనమును బట్టి ఆనందము రాదు అసలు ముందు ఈ పాయింట్ మైండ్ లో సెటిల్ అవ్వాలి చాలా కష్టమైన పాయింట్ ఇది నేనంత ఎఫెక్టివ్ కన్వే చేయలేకపోవచ్చు బట్ ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు ధనాన్ని బట్టి ఆనందాన్ని మీరు పొందలేరు శంకర్లో మాట అన్నారు అర్థం అనర్థం భావ్యనిచ్చము ఆనందాన్ని ఇవ్వడం మాట అట్లా ఉంచి అది దుఃఖాన్ని భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అంచేతనే చుట్టూ పది లక్షల రూపాయలు పోగబెట్టి కూర్చున్నవాడు సుఖంగా హామీ ఏమీ లేదు ఒకప్పుడు వీటికి ఆనందం కలిగినటువంటి సందర్భంలో వాడికి ఏ ధన సంబంధం లేకుండా ఆనందం కలిగితే సరే మంచిది ధనంలో ఆనందం ఉన్నది అని ఇది ఒక ప్రధానమైనటువంటి సూత్రం అది మనం పరిగణన పరిగణించి అది సరికాదు అని మనం నిర్ధారించుకోవాలి రెండవది భోగములలో ఆనందము భోగములంటే ఏంటి ఖరీదైనటువంటి నిత్యమైన భోజనములో ఆనందము అలాగే ఇతర ద్రవ్యములు మాదక ద్రవ్యములను సేవించినట్లయితే మనకు ఆనందం లభిస్తుంది తర్వాత కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవలాళ్ళు వీళ్ళందరినీ చుట్టూ పెట్టుకుంటే ఆనందం దొరుకుతుంది తర్వాత తీర్థయాత్రలు యజ్ఞాలు యాగాలు బాగా చేసేస్తే ఆనందం దొరుకుతుంది ఇది ఒకటి రుపించు దాన్ని పరిగణ దాన్ని కూడా కౌంట్ చేసుకోవాలి తర్వాత ఉపాసనలు దేవత ఉపాసనలు దేవీ ఉపాసనలు చాలా బలంగా ప్రోత్సహం ఉత్సాహంగా చేసేస్తే ఆనందం లభిస్తుంది యజ్ఞయాగాదులు చేసే స్వర్గానికి పోతే ఆనందం లభిస్తుంది అది ఇప్పుడు వహితీకి కాదు అది భవిష్యత్తులో మాట లేకపోతే సుదర్శన యాగము ఇత్యాదులు చేసి వైకుంఠానికి పోతే ఆనందం లభిస్తుంది లేకపోతే కైలాసానికి పోతే ఆనందం లభిస్తుంది అని ఇన్ని రకాలుగా నేను ఒక కేసు బిల్డ్ చేస్తున్నాను అన్నమాట ఇన్ని రకాలుగా మీకు సమాజంలో దృష్టికోణము గలదు కానీ ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే చూడయ ఇన్ని రకాలుగా ఆనందాన్ని అన్వేషిస్తూ ఉన్నావే తప్పేమీ కాదు ఆనందాన్ని అన్వేషించడం తప్పు కాదు ఆనందాన్ని అన్వేషించకపోతే దుఃఖాన్ని అన్వేషిస్తామా ఆనందాన్నే అన్వేషించాల్సి ఉంటుంది హనుమంతుడు సీతను అన్వేషించకపోతే మందోదరణ అన్వేషిస్తాడా ఆనందాన్నే అన్వేషించాల్సి ఉంటుంది దాంట్లో తప్పేమీ లేదు కానీ అది బయట లేదు కానీ ఇప్పుడు ఐదో ఆరో మెథడ్స్ చెప్పాడు ఇవన్నీ కూడా దేని బేసిస్ మీద వచ్చాయి ఆనందము ఎక్కడో ఉన్నది దేనియంలో ఉన్నది అనే బేసిస్ మీద వచ్చింది ఇదంతా కూడా దేనీయంలో ఆనందము గలదు అది అని కాబట్టి ఆనందం స్వర్గంలో ఉంటుంది మీరు యజ్ఞం చేస్తే స్వర్గానికి పోయి ఆనందాన్ని పొందుతారు అని అది అది ఒక మతం ఇలాంటి మతాలు మిగతా మతాలు కూడా పూర్వం అంటే మరి మీకు చెప్తే నమ్మబుద్ధి కాకపోవచ్చు పూర్వం పోపు పూర్వకాలంలో మిడివల్ టైమ్స్లో ఇప్పుడు అలా లేదేమో నాకు తెలీదు మిడివల్ టైమ్స్ లో ఇలా ఉండేది పోపు దగ్గరికి పోపు దగ్గర కన్ఫెషన్ చేసేటువంటి ఒక ఒక రూమ్ ఉంటుంది అవతికంట ఆ రూమ్ లో పోపు దగ్గరికి వెళ్లి తను చేసిన తప్పులన్నీ చెప్పేయాలి మామూలుగా తను ఎవరి అపరాధం చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పడం లేదు దగ్గరికి వెళ్లి చెప్పాలి ఇలాంటి పని మనము చేస్తూ ఉంటాం దేవాలయానికి వెళ్లి అపరాధం ఏం చేశానో అది క్షమించాడు అపరాధం దేవాలయంలో చెప్పేయాలి ఎవరి అపరాధం చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను మీ ఎడలో తప్పు చేశానండి నన్ను క్షమించండి మీకు నా వల్ల నష్టం కలిగింది నేను నా నష్టానికి కొంత పరిహారం నాకు చేతన ఇంట్లో ఇచ్చుకుంటాను నన్ను ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పాలి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అపరాధం చేశాను క్షమించమంటే అది ఏం వర్క్ అవుతుంది అదో పద్ధతి అలాగే పోపు దగ్గరికి వెళ్లి చేసిన అపరాధాలన్నీ ఆయనకి చెప్పాలి అప్పుడు పోపు అడుగుతాడు నీకు స్వర్గంలో త్రీ బెడ్రూమ్స్ కావాలా టూ బెడ్రూమ్ కావాలా సింగిల్ బెడ్రూమ్ కావాలా అని అడుగుతారు మీకు వింటే ఆశ్చర్య కావచ్చు దిస్ ఈస్ ది ట్రూత్ పోప్ అంటే ద ఫస్ట్ పోప్ సెయింట్ పీటర్ అక్కడ స్వర్గం గేట్ దగ్గర ఉంటాడు అతడు హీఈ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది టైమ్ ఆఫీస్ స్వర్గానికి టైమ్ ఆఫీస్ అని టైం ఆఫీస్ అంటే ఆ గేట్ అదే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటాను సెయింట్ పీటర్ సెయింట్ పీటర్ అతను ఫస్ట్ పోపు ఇండియా ప్రపంచంలో అక్కడ ఉంటాడు అతను ఆయన ఇప్పుడున్న పోపులందరూ కూడా ఇప్పుడున్న ప్రస్తుత పోపు కూడా సెయింట్ పీటర్ సంప్రదాయంలో వచ్చిన వాడు అది నాకు ఎగ్జాంపుల్ అప్పుడు ఈ పోపు దగ్గరికి మీరు చెప్పినట్లయితే నాకు టూ బెడ్రూమ్ అంటే ఎంత ఇండియా అని అడుగుతా అంటే త్రీ బెడ్రూమ్ అయితే టూ టూ డాలర్స్ టూ బెడ్రూమ్ అయినట్లయితే హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ వన్ బెడ్రూమ్ అయినట్లయితే సిక్స్టీ థౌజండ్ డాలర్స్ అని ఇది చెప్తాడు అది చెప్తే ఆ మొత్తాన్ని అక్కడ పోపు దగ్గర కన్సెక్షన్ బాక్స్ పక్కనే ఒక సొమ్ము దాచేటువంటి ఒక పెట్టె ఉంటుంది ఆ పెట్టె తీసి దాంట్లో వెయ్యాలి వేస్తే అప్పుడు పోప్ ఒక కాలితం రాసి సంతకం పెట్టి స్టాంప్ వేసిస్తాడు అడ్రస్ టు సెయింట్ పేటర్ ఎలాగంటే ఇప్పుడున్న శంకరాచార్యులు ఏది చేసినా ఆది శంకరాచార్యుల మీద చేస్తారు ఆ పీఠం ఆ రకంగా ఇప్పుడున్న వైష్ణవాచార్యులు రామానుజాచార్యుల బేసిక్స్ మీద చేస్తారు దీన్ని అలాగే ఇప్పుడున్న పోపు ఆ సెయింట్ పీటర్ అడ్రస్ చేసి ఒక లెటర్ రాస్తాడు దిస్ జంట్మెన్ హ్యాస్ ఫైడ్ సిక్స్టీ డాలర్స్ కన్సెషన్ కూడా పూర్తయింది ఇతనికి ఒక సింగిల్ బెడ్రూమ్ను మీరు స్వర్ణంలో వ్యవస్థ చేయవలసినది అని రాసి తన సంతకం పెట్టి స్టాంప్ వేస్తాడు ఆ పత్రాన్ని ఇస్తాడు ఇతను ఆ పత్రాన్ని ఒక చిన్న బాక్స్లో పెట్టుకుని తెచ్చుకుంటాడు ఇంటి దగ్గర పెట్టుకుంటాడు నవ్ హీఈర్డ్ ప్లేస్ ఇన్ హెవర్ ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు బాంబే వెళ్తే రూమ్ బుక్ చేసుకోరా దీని వెంటనే ఎక్కడికి వెళ్తాడు కేవలంలో ప్లేస్ మీకు ఎష్యూర్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఆనందాన్ని అనుభవిస్తారు అది మత వల్ల ఉంటుంది ఇక్కడ మనం ఏమిటి మనం పీఠాధిపత్యం ఉంటాం ఆయన మనకి మంగళాశాసనాలను వేటినో చేస్తారు మన చేత యజ్ఞమో ఏదో చేయించి అప్పుడు మనకి వైకుంఠంలో ప్రవేశం లభిస్తుంది లేకపోతే మనం యజ్ఞం చేయిస్తే మనకి ఇక్కడ స్వర్గం లభిస్తుంది కైలాసంలో లభిస్తుంది ఆనందం అక్కడ లభిస్తుంది ఈ విధంగా మానవులు ఇన్ని రకాలుగా ఆనందాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇవి తప్పని నేను అంటలేదు అవన్నీ అలా ఉన్నాయి పంట వేదాంతం ఏం చెప్తుందంటే చూడగా ఆ నువ్వు అన్వేషిస్తున్న ఆనందం ఏదైతే కలదో అది ఇప్పుడు ఇక్కడ నీ లోపల ఉన్నది ఏమిటి మా లోపల మా లోపల బెంగలు భయాలు శోకర్ణాలు తప్ప ఆనందం అక్కడే మాకెక్కడా కనపడలేదే ఏవో శోకాలతోటి మేము సతమతమవుతుంటే పూజ స్వామిజీ ఎలా ఉన్నారంటే వాడి దారిని వాడు ఏడుస్తుంటే వాడు దుఃఖిస్తున్నాడు అయ్యో అమ్మౌంట్ వాడి దారిని వాడు ఇది చేయాలి కానీ వాడి దగ్గరికి వెళ్ళింది మనంగ స్వరూపుడు చెప్తే ఇది ఎలా ఉంది ఇస్టు ఆయన ఏదో చాలా బాగా చెప్తారు వాడు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి లక్క కలిసి రాలేదు నాకు ఏదో ధనం పోయింది నేను నష్టపోయినాను నేను ఏడుస్తున్నాను నన్ను ఏడవని ఏడిచే హక్కు కూడా ఏదో ఏడుస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడవద్దు ఎందుకని అంటే నువ్వు ఆనంద స్వరూపం ఇది ఒకట పైగా పైగా నేను ఆనంద స్వరూపున్నా ఇప్పుడు పేదవాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి కానీ నువ్వేమో ఆత్మస్వరూపుడు నీకు ఆకలి పెట్టుకలు గతీతడు అని చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళు మందుకు వస్తుంది అని కాబట్టి ఈ ఆనందం అనేది నీకు ఎందే గలదు అని వేదార్థం చెప్తుంది ఎక్కడుంది మా ఇండ్ మా ఇండ్ ఎక్కడుంది లేదు కేసు మీ లోపల గల అభయం ఆనందం అని తర్వాత ఒక కేసు బిల్డప్ చేసుకున్నాను మీకు మీరందరూ కూడా చక్కగా బుద్ధిమంతులుగా దేవుడిని పూజిస్తూ ఉన్నారు కదా మీకు చకలైన విషయంలో పూజిస్తున్నారు దేవుడు దేవుడు అంటే అసలు ఏమిటట్టుకుంటున్నారు మీరు వాట్ ఈజ్ యువర్ కాన్సెప్షన్ ఆఫ్ గాడ్ అంటే చూడండి నాలుగు జట్లు రెండు జతులు మూడు కళ్ళు రెండు కళ్ళు నాలుగు తలకాయలు ఇవన్నీ పక్కన పెట్టండి వన్యాలు అక్కడ పెట్టండి అది పద్ధతి కాదండి సో ఉడికే ఉపాసన కోసం అలా చెప్పినవే తప్ప పద్ధతి కాదు వాటి గురించి దెబ్బలాడుకోవడం అన్నది చాలా పొరపాటు గురువు గారు ఉండేవారు ఆయనకి ఇద్దరు శిష్యులు ఉండేవారు ఒక శిష్యుడు ఆయనకి సేవ చేస్తూ ఆయన దగ్గర ఏదో వ్యాకరణం ఏదో చదువుకునేవారు ఆయనకి సేవ చేస్తూ ఒక కాలుని ఒకడు రెండో కాలుని రెండో వాడు పంచుకుని సేవ చేస్తూ ఉన్న ఒక కాలు ఇద్దరు రెండు కాళ్ళని నొక్కి సేవ చేస్తున్నారు ఈ లోపల గురువు గారు ఆయన అడుగువాల్సి ఉన్నాడు వీళ్ళు కాళ్ళు నొక్కుతున్నారు వాళ్ళలో ఒకరిని ఇద్దరు శిష్యులు ఒక శిష్యుని అయితే మార్కెట్కి వెళ్ళి ఫలానా వస్తువు తెచ్చిపెట్టరా అక్కడ రూపాయి వచ్చి పంపించాడు ఈ లోపల వాడు మార్కెట్కి పోయాడు ఈలోపల ఆయన ఏం చేశారంటే నడువు వాల్చి కొంచెం గుర్రట వస్తుంది నిద్ర వస్తుంది ఇలా ఒత్తి గిల్లినాడు మంచం మీద కదా ఇలా ఒత్తి ఆ కాలు కాలు మీద వాలింది అప్పుడు వీడు శిష్యుడు ఒక కర్ణ ఒకటి తీసుకుని వాడు అంటారు ఏమని చూడు బుద్ధి లేదా నీకు నేను సేవించే కాలు మీద నువ్వు వచ్చి బరువు పెడతావా అని ఆ కాలు మీద ఆ కాలుపుచ్చి కొడతాడు కొడితే పాపం పెద్ద దెబ్బ తిరిగి నిద్రంతా భంగమయ్యి ఆయన మహా దుఃఖాన్ని అనుభవించి ఏదా అలా కొడతావు మూర్ఖుడా ఈ లోపల వాడు వచ్చాడు వాడొచ్చి వాడితో ఆ సమయానికి వీళ్ళు తిరుగుతూ ఉంటారు బుద్ధి లేదా మీద కొడతావు కాలు నొక్కుతామని చెప్పేసి కాలు మీద కొడతావా లేదురా ఈ మూర్ఖత్వం అనే ఆయన చివట్లు పెట్టి ఆయన మళ్లీ పాపం అడుగుగాస్తారు ఈ లోపల వీడొచ్చారు వీడొచ్చి వీడు కర్మతోటి తన కాలుని కొట్టడం చూసి అంతకంత దుడ్డు కన్న ఒకటి తీసుకుని ఆ రెండవ కాలుని గట్టిగా అప్పుడు గురువు అయ్యో అమ్మో అయ్యో అమ్మో అంటూ ఆయన్ని డాక్టర్లు ఈ లోపల ఈ గోలంతా విని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనులు కూడా వస్తారు ఎందుకంటే ఆయన సమాజంలో కూడా ప్రతిష్ట ఉన్నది ఆ అగ్రహారంలో ఆయన గొప్ప విద్వాంసుడు అందరూ వస్తారు వస్తే ఏమిట్రా ఏమైందండి గురువు గారు ఇలా ఎన్నుకున్నారంటే వీళ్ళిద్దరూ దుడ్డు కథలతో కొట్టారని నన్ను అది అంటే ఎలా ఎందుకు కొట్టారా బుద్ధి లేదా అలా దుద్దు కొడతారా ఆయన నడపలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు చూడండి నేను సేవిస్తున్న కాళ్ళ మీద ఆ కాలు దండయాత్ర చేస్తుంది కాబట్టి కొట్టాను అని ఒకటి చెప్తాడు రెండో వాడు నా కాళ్ళని వాడు కొట్టినప్పుడు వాడి కాళ్ళని నేను కొట్టకుండా వదులుతానా అని రెండో వాడు అంటాడు అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఏమని చెప్తారంటే రేపు ఉందరూ అలాగే రెండు కాళ్ళు వేరు కాదు ఆ రెండు కాళ్ళు ఇండిపెండెంట్ అంగములుగా మీరు తెలుసుకోకూడదు ఒకే అంగికి చెందినవి ఒకే గురువు గారుగా రెండు కాళ్ళును ఏ కాలును సేవించినా మీరు కాలును సేవించుకలేదు మీరు ఒకే గురువు గారిని సేవిస్తున్నారు నువ్వు సేవించేది ఆ గురువునే వాడు సేవించేది ఆ గురువునే కాబట్టి నేను ఈ కాలును సేవిస్తున్నాను వాడు ఆ కాలును సేవిస్తున్నాడు అని మీరు పోటీ పెట్టుకోకుండా అది అజ్ఞానం అది ఒకే గురువును సేవిస్తున్నారు అని చెప్తారు ఈ శైలు వైష్ణవులు ఇలాంటి వాళ్ళు కథ మీరు చాలా స్లోతుగా అర్థం చేసుకోవాలి ఏదో పిచ్చిటప్పుడు చెప్పారని అనుకోవద్దు నేను శైనుడు వైష్ణవుడు అలాంటి వాడు నేను ఎన్నో సార్లు చెప్తున్నా శివుడు అంటే మిస్టర్ శివుడు కాదు విష్ణువు అంటే నిస్టర్ విష్ణువు కాదు కుడి అంటే మిస్కర్ కుడికాళాలు అంటే గురువు గారు అది అంటే మిస్టర్ ఎడమకాలు కాదు గురువు సేమ్ గురువు అలాగే శివుడు అంటే మంగళస్వరూపుడైనా పరమేశ్వరుడు విష్ణువు అంటే సర్వవ్యాపకుడైనా అదే పరమేశ్వరుడు మీరు ఒకరినొకళ్ళు తిట్టుకోవడం అవి ఆ శిష్యులిద్దరు కథను చూసారా అంతకంటే మీరు తెలివైన కాదు కాబట్టి పరమేశ్వరుడు ఆయన అభయ ఆనంద స్వరూపుడు మీరనుకున్నట్టుగా ఓ రూపము ఓ నామము మీరు ఇలా ఒకరితో ఒకళ్ళు జబలాడుకోవడం అన్నది చాలా మూర్ఖత్వం మీకు దేవుడి గురించి ఏది తెలియలేదు మీరు ఏ అభయాన్ని ఆనందాన్ని అన్వేషిస్తున్నారో అదే ఈశ్వరుడు విజ్ఞానమానందం బ్రహ్మ అభయము వై జనక ప్రాప్తోసి అభయమున్నా విజ్ఞానమున్నా ఆనందమన్నా అదే ఈశ్వరుడు ఓకే ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి మేము పొందం మేమైతే ఇప్పుడు కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు అభయం లేరు ఆనందం లేదు ఈశ్వరుడు వేరనేది తప్పు మీరు దేనిని కోరుకుంటున్నారో అది ఏ ఈశ్వరుడు అండ్ ఆ ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి ఈశ్వరుడు అభయ ఆనంద స్వరూపుడు అంతేకాని ఆ శిష్యులిద్దరిలాగా ఇదిగో ఈ నామము ఈ రూపము అని కాదు ఈ నామము ఈ రూపము అని మరొకడు కూడా జ్ఞానం ఒకే ఈశ్వరుడు అసలు ఎప్పుడైతే శివుడు విష్ణువు అని తేడా వచ్చిందో అప్పుడే హిందూ ధర్మం బలహీనం అయిపోయింది ఆ కారణంగానే అనేక విదేశీ దండయాత్రలతో సమతమవుతోంది ఈనాటికి కూడా ఈనాటికి కూడా విదేశీ దండయాత్రలు అంటే నా అభిప్రాయం విధర్మీయుల యొక్క దండయాత్ర కాబట్టి ఒకే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఒక చోట కూర్చొని ఉండే పెద్ద ఆయనని మీరు అనుకోద్దు ఆయనే అభయము ఆయన స్వరూపమో అభయము ఆయన స్వరూపమో ఆనందం ఆశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు దయగల హృదయమే దయగల హృదయమే భగవన్ నిలయమే అని దయ యొక్క మహాత్మ్య చెప్తూ చెప్పిన మాట కాబట్టి మీ హృదయంలో ఉన్నాడు ఎప్పుడు ఇప్పుడు ఉన్నాడు ఎక్కడ ఇక్కడ ఉన్నాడు మరి మేము తెలుసుకోవడం ఎలాగా మాకు ఎందుకు అనుభవానికి రావటం లేదు ఎందుకు అనుభవానికి రావటం లేదంటే మీలో జీవసృష్టి చాలా ఎక్కువ అయిపోయింది అందుకు అనుభవానికి రావటం లేదు ఈ జీవ సృష్టి రెండు రకాలు శాస్త్రీయము అశాస్త్రీయము అయితే శాస్త్రీయ జీవ సృష్టి నుంచి నరుక్కొద్దాము వద్దు అది ఎలా ముందు శాస్త్రీయ జీవ సృష్టిని తీసి మాత్రం అనుకోకూడదు అది ఎలా అది నీకు కాదు శాస్త్రము శిష్యుడు శిక్ష గురువు దాన్ని అల్ల ఉంచు ఆ జీవ సృష్టిని నువ్వు నరుక్కు రానక్కర్లేదు అశాస్త్రీయంతో మొదలు పెట్టు ఓకే అశాస్త్రీయాన్ని మనం ఇప్పుడు నరుక్కుంటాం అశాస్త్రీయం రెండు రకాలు తీవ్రము మందము తీవ్రం ఏంటి చూడయా నీ మనస్సులో కోరికలు ఉన్నాయా ఉన్నాయి అది జీవద్వైతము జీవద్వైతము ఉన్న జీవసృష్టి అనే ఒకటే కోరికలు దేవుడు పెట్టడం అనవడు సో నాకు ఒక ఆయన అడగని ప్రశ్నలు రాశాడు దేవుడు ఇవన్నీ ఎన్ని క్రియేట్ చేశాడు ఎప్పుడు క్రియేట్ చేశాడు ఎలా క్రియేట్ చేశాడు మీరు సమాధానాలు చెప్పండి నేను ఫలాన్ని ఇది నాకు ఈ ప్రశ్నకి సమాధానాలు లేవు అని నేను చూశాను ఇలాగ టైప్ చేస్తూ కూర్చోవడానికి నాకు ఓపిక లేదు ఈ ప్రశ్నలకి సమాధానం టైప్ చేసి నీకు దీని ద్వారా తెలపడం సంభవం కాదు నీకు చేతనైనట్లయితే పాఠం విను అని నేను రాశాను కాబట్టి జీవసృష్టి మీకు కోరికలు ఉన్నట్లయితే అది జీవసృష్టి కాబట్టి ఏదైనా కోరిక ఉంది అనుకోండి నాకు మెళ్ళ వజ్రపు వేలికి వజ్రపుటోంగరం పెట్టుకోవాలని కోరుకుంది నాకు డబ్బులు ఉన్నాయి పెట్టుకుంటా దీనికి దేవుడికి సంబంధం ఏంటి ఉంది సంబంధం అంటే దేవుడు ఏదో మీద పడి కొడతాడని కాదు వజ్రపు టొంగరం పెట్టుకోవాలని మీరు కోరిన కోరిన వెంటనే మీ స్వరూపం నుండి మీరు జారిపోయినారు స్వరూపచ్యుతి మీ స్వరూపము పూర్ణము ఆ పూర్ణ స్థితి నుండి మీరు జారిపోతే గాని ఒక కోరిక పుట్టరు కోరిక పుట్టింది అంటే స్వరూపం నుంచి జారిపోయినాడు స్వరూపమేమి అభయము ఆనందము అదే స్వరూపం అదే దేవుడు అదే పూర్ణం ఇన్ని లేవండి ఇన్ని లేవు దేవుడు అక్కడున్నాడు అభయం ఈ ఊళ్ళో ఉంది ఆనందం అక్కడుంది నేను ఇక్కడున్నాను ఇదంతా జ్ఞానం అభయమే దేవుడు ఆనందమే దేవుడు అవి మీ హృదయంలో ఉన్నాయి మరి ఎందుకు నాకు అనుభవానికి రావటం లేదు మీకెద కోరిక ఉన్నదా సపోజ్ నాకు శత్రువుడు ఉన్నాడు వారి మీద నాకు విజయం లభించాలనే కోరిక ఉన్నదా ఉంది అయితే మీకు ఆ అనుభవానికి రాడు మరి శత్రువు అనేది లేదండి నాకేమైనా వజ్రపుటంకరం కావాలని కోరుకుంది మీకు అది ఏముడు అనుభవానికి రాడు ఏదో చిన్న కోరిక అంటే తప్పు కోరిక కాదు అయినా అదేవుని అనుభవానికి రాడు ఎందుకంటే కోరిక శాస్త్రీయమైన అశాస్త్రీయమైన కామనా ఉందంటే అది మిమ్మల్ని స్వరూపం నుంచి కిందకి పడలాగేస్తుంది ఇది ఎలాగంటే రాజుగారు అంతఃపురంలో ఉన్నారు ఆయన అనుకున్నాడు ఈ రాణి చాలా సుందరిగా ఉంది ఈ నాకు భార్య అయితే బాగుంది అనుకున్నాడు అనుకోవడం తప్పది ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన భార్య ఈ అంతపురంలో ఈ బిల్డింగ్ చాలా బాగుంది ఇది నాకు వచ్చేస్తే బాగుంది అనుకున్నాడు అజ్ఞ అది ఆయందే అక్కడ ఓ బంగారు విగ్రహం ఉన్నది ఈ బంగారం అంతా నాకు లభిస్తే బాగుంది అనుకున్నాడు అది పొరపాటు ఎందుకంటే ఆయన దాన్ని అపహరించక్కర్లేదు ఆయన దాన్ని ఎందుకంటే ఆయందే ఆయన అలా ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే ఆయన రాజు అనేటువంటి స్థాయి నుంచి పడిపోయినట్టే కదా మీరు అంతే నాకు ఇది కావాలి అది కావాలని అనుకుంటూనే మీలో ఆ అహంకారము క్రిస్టలైజ్ అయిపోతుంది అక్కడికి ఆ అహంకారం నిలబడిపోతుంది అలా అనుకోగానే అహంకారం నిలబడిపోతుంది వెంటనే మీ మనస్సులో ఉన్నటువంటి అభయ ఆనంద స్వరూపుడైన ఈశ్వరుడు కప్పుబడిపోతాడు అంచేతనే డిజైర్లెస్నెస్ ఈస్ గాడ్లీనెస్ దాన్ని మీరు అడ్రస్ చేయాల్సి ఉంటుంది కష్టం దాన్ని మీరు అడ్రస్ చేయాల్సింది ఇక్కడ మరి మోక్షం కోసం కదా ఉపాయం మోక్ష శాస్త్రం కదా ఇది ఇది మోక్ష శాస్త్రం ఇది మీకున్నటువంటి చిన్న చిన్న టాపికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయటానికి వచ్చిన శాస్త్రం కాదు ఇది మోక్ష శాస్త్రం మోక్ష శాస్త్రంలో మీరు మీ సంసార సమస్యలకి పరిష్కారం అయిన టాపికల్ వే దొరకదు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా కొడుకు నా చెప్పిన మాట వింటరో ఏదో అని చెప్పారనుకోండి మోక్ష శాస్త్రం దగ్గరికి వచ్చారనుకోండి అంటే ఇప్పుడు ఆయన ఏదో ఆ కొడుకుతో మాట్లాడో వాడికి నచ్చజెప్పో లేకపోతే ఏదో మావి చేసో మంత్రం చేసో మీరు చెప్పిన మాట వినిట్లా ఏం చేస్తాడు ఆ శాస్త్రం చేస్తుందని మీరు అనుకోద్దు ఇదేమి గవ్వల శాస్త్రము ప్రశ్న శాస్త్రము కాదండి మరి ఏం చేస్తుంది ఈ శాస్త్రం అంటే చూడయా వాడు కొడుకు నేను తండ్రి అనేది మొట్టమొదటి తప్పు వారు నీ చెప్పిన మాట వినాలనుకోవడం రెండో తప్పు ఈ తప్పులో నీళ్ళు అని చెప్తుంది కాబట్టి ఇది టాపికల్ సొల్యూషన్ ఇవ్వడు జనరల్ సొల్యూషన్ ఇస్తుంది టాపికల్ సొల్యూషన్ ఇవ్వడు శాస్త్రం దీనికి ఒక మొరకు సామెత కలదు రాజుగారి కత్తితోటి బెండకాయలు బేరకాయలు పోసుకోవాలని అనుకోకూడదు బెండకాయలు బేరకాయలు కోసుకుని ఏదో కొంచెం మొద్దు కత్తి చిన్న ముక్క ఏదో ఒకటి ఒకటే దానితోటి కోసుకోవచ్చు దీనికోసం రాజుగారి చంద్రహాసం కంటడం అక్కర్వా అది తీసుకొచ్చి బెండకాయలు బేరకాయలు పోసుకునే ప్రయత్నం చేయకూడదు అలాగంటే మోక్షశాస్త్రం అంటే ఇదే వెరీ జనరల్ సెన్స్ మీకు సొల్యూషన్ ఇస్తుంది ఒక్కసారి ఆ సొల్యూషన్ పట్టుకుంటే మొత్తం సమస్యలని వన్ షాప్లో పోతాయి కాబట్టి కామము ఇట్ ఈస్ బేడ్ ఇప్పుడు నేను కూర్చొని ఉంటాను నాకు శిష్యులు ఇంకొంచెం ఇంకో పది మంది వస్తే నా స్వరూపం నుంచి ఈ పుస్తకం తయారైంది మరో పుస్తకం తయారైతే బాగున్నావు అనుకుంటే జారిపోతాయి ఈ పుస్తకానికి చాలా మంచి లోకప్రియత వచ్చుగాక అని నేను కోరుకున్నాను నేను స్వరూపం నుంచి జారిపోతాను నాకు ఈ మంచి భిక్ష లభించుగాక అని కోరుకుంటే ఆ స్వరూపం నుంచి నాకు అమెరికాలో నాలుగు కాలాల పాటు వెళ్ళే ఛాన్స్ అనుకుంటే స్వరూపం నుంచి నాకు మళ్ళీ నేను ఏదైనా ఒక పెద్ద సంస్థకి అధిపతిని అయితే బాగుండు అనుకుంటే దాని నుంచి జారిపోతాను అంటే గృహస్థులే కాదు కూడా కాబట్టి ఈ శిష్యులు నా చిత్రుడు మాట వినాలి స్వరూపం నుంచి జారిపోతారు అసలు ఏమి ఎజెండా అనేదే ఉండరాదు ఎజెండా అంటే అది పదం చాలా మంచి పదం ఉండదు తెలుగు పట్టుకోవడం కష్టం ఒక ఎజెండా కుటుంబం విషయంలో ఎజెండా లేదు దేవుడి గురించి ఎజెండా లేదు జగత్తు గురించి ఏదైనా ఎజెండా ఉందా లేదు ఆశ్రమం గురించి ఏదైనా ఉందా లేదు నీ దేహం గురించి ఎజెండా ఏమైనా ఉందా లేదు అంటే ఈ దేహం ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఇంతకాలం బతకాలి అదంతా ఎజెండా నీ మనస్సు గురించి ఎజెండా ఏమైనా ఉందా అంటే నా మనస్సు ఉల్లాసంగా ఉండాలి సుఖంగా ఉండాలి దుఃఖంగా ఉండకూడదని ఏమైనా ఉందా లేదు మరి ఏం ఎజెండా ఉంది నో ఎజెండా ఆఖరికి మోక్షం కావాలనే ఎజెండా ఉందా అది కూడా లేదు ఎందుకంటే నా స్వరూపమే మోక్షం అది కొత్తగా వచ్చేది ఎలాగూ కాదు మరి మీకు ఏ ఎజెండా ఉందండి ఏ ఎజెండా కూడా లేదు అది కామము అనేటువంటి జీవ సృష్టిని తిరస్కరించుట మీరు కామాన్ని తిరస్కరిస్తే క్రోధం పోతుంది క్రోధం అంటే ఫ్రస్ట్రేషన్ మీకు ఫ్రస్ట్రేషన్ ఉందనుకోండి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది లేదంటే జన్మని చెప్పిన మాట ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు మన దగ్గర సర్వీస్ చూసుకుంటారు మనకేమీ సర్వీస్ ఇవ్వరు ఫ్రస్ట్రేట్ అయిపోతాం మనం కోరినట్టుగా చేయరు మనం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం మన ఎడల ప్రేమని చూపించరు మనం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఈ రకంగా మనిషి అనేక విధాల ఫ్రస్ట్రేట్ అయిపోతూ దానికి క్రోధము పేరు అలా లోపల ఉడికిపోతూ ఉంటాడు వంకాయ పచ్చడి చేసేప్పుడు వంకాయ రుండ్రంగా ఉంటుంది అదో రకం వంకాయ మెత్త వంకాయనో ఉంటారు పెద్ద వంకాయ దాన్ని తీసి నిత్తుల్లో పడేసిన బొగ్గుల్లో మండే బొగ్గుల్లో పడేసినారు పడేసి వెడో గిన్నెలో ఏదో పనుల్లో ఉంటారు ఇల్లు తుడుచుంటారు ఆ వంకాయ అక్కడ బుష్ బుష్ బుష్ సౌండ్ చేస్తూ ఉడికిపోతూ ఉంటుంది జనులు అలా అలా వంకాయ వాళ్ళ హృదయం లోపల ఉడికిపోతూ అప్పుడప్పుడు సౌండ్లు కూడా చేస్తూ ఉంటాడు సౌండ్ చేసుకోవచ్చు అంతేకాదు ఒక్కడే ఉండి ఇంత పని చేస్తావా అంటాడు అంటే అది వంకాయ మిసగొట్టినట్టే ముసగొట్ట మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయిన తర్వాత వాడు ఒక్కడే ఉంటాడు నిన్నేం చేస్తాను చూడు అంటాడు మళ్ళీ కొంతసేపటి ఆ దేవుడికి బుద్ధి అంటాడు వాళ్ళు కూడా మాట్లాడేసుకుంటూ ఉంటాడు ఇలాగే అంటే అదంతా కూడా ఫ్రస్ట్రేషన్ అనమాట అది ఆరోగ్యంగా బయటపడుతూ ఉంటుంది దీన్ని క్రోధము అని అంటారు కాను క్రోధ లోభము అంటే ఏంటి ఏదైనా ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందనుకోండి చెయ్యి లోభము అంటారు ఇవ్వాల్సి వస్తే చెయ్యి రాదు ఇచ్చిందంతా లెక్క నేను ఇది ఇచ్చాను కదా అది ఇచ్చాను కదా అని లెక్క కొత్తగా ఇవ్వడానికి చెయ్యి రాదు అది లోభము మదము నేను ఇంతట వాడను అంతట వాడను అనే గర్వము ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని కట్టేసేటువంటి జీవసృష్టిలో భాగములు చాలా అశాస్త్రీయమైన జీవసృష్టి దీన్ని మీరు తిరస్కరించాల్సి ఉంటుంది ఇక మనోరాజ్యము అది ఈ జీవసృష్టిని కామక్రోధాది రూపమైన తీవ్రమైన జీవసృష్టిని మీరు అడ్రస్ చేసి దాన్ని బాగా డైల్యూట్ చేసేయవలసింది దాన్ని డైల్యూట్ చేసుకుంటే మీ స్వరూపం నుంచి మీకు అభయము ఆనందము ఆ యొక్క స్వరూపము డివినిటీ అంటారు దైవత్వం దేవుడు వచ్చిన ముందలా మెరుస్తూ ఏం దైవత్వం ఆవిష్కృతం అవుతుంది మీలో ఉండే దైవత్వము అది ప్రకటమవుతూ ఉంటుంది ఆ డివినిటీ ప్రకటమవుతుంది ఉదాహరణకి ఇతరుల యొక్క ఇందాక వారన్నట్టుగా ఇతరుల మీద దయ కలిగిందనుకోండి అంటే ఆ డివినిటీ పైకి వచ్చిందన్నమాట ఇతరుల మీద ప్రేమ కలిగిందనుకోండి డివినిటీ పైకి వచ్చింది దేహాదులు ఎందు వైరాగ్యం కలిగిందనుకోండి డివినిటీ పైకి వచ్చిందనమాట అలా వస్తూ ఉంటుంది ప్రాప్తి లేవా ఈశ్వర ప్రాప్తి సద్గుణములను పొందుతే ఈశ్వరుణ్ణి పొందుతా అంట ఆ విధంగా మీ లోపల దాగి డివినిటీ పైకి వస్తుంది గంధపు చెక్క పైన శంకర్ల దృష్టి అంతా విషావాసం గంధపు చెక్క పైన బాగా మురికి పట్టేసి ఆ ఒంటిట్లో పెట్టారు ఆ పొగ అంతా దాన్ని ఆ ఉప్పు ఉప్పు డబ్బా పెట్టారు ఆ చెత్త దాన్ని కవర్ చేసేసింది తర్వాత అక్కడ నూనె ఈ దారిలో వండుతుంటే నూనె పొగకై వస్తున్న ఆ దానికి పట్టేసి అది నల్లగా అయిపోయింది దాన్ని ముక్కు దగ్గర పెడితే దుర్వాసన వేసుకోవడం తప్ప చందనమేది ఎలా ఉంది అప్పుడు ఏం చేయాలంటే మీరు చిత్రిక అది తీసుకుని చిత్రిక పట్టాలి అంటే ఫ్యూ లేయర్స్ని కట్ చేసి అవన్నీ మరి ఒక లేయర్ కట్ చేసేప్పటికీ చందనం వైపు వస్తుంది అది శుద్ధమైన చందనం అనేది అలా ఒక్క లేయర్ తీసేప్పటికే వచ్చేస్తుంది ఆ రకంగా కామము క్రోధము వీటిని తిరస్కరిస్తూనే లోపల నుంచి ఆ దైవత్వం యొక్క విభాగింపు పైకి వస్తుంది అలా అది అనుభవంగా వచ్చేస్తుందంటే అద్వైతం అద్వైతం అంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు వీళ్ళిద్దర్రో ఒకటేడు అదే అద్వైతం అక్కడ ఒక ఆయన ఉండి ఇక్కడ ఇంకో ఆయన ఉంటే వీళ్ళిద్దరూ ఒకటే అవుతారండి ద్వైతుల పూర్వపక్షం అలాగే ఉంటుంది వాళ్ళ పూర్వపక్షం ఏంటంటే అక్కడున్న విష్ణువు ఇక్కడున్న ఈ సుబ్బర్ణ వెళ్ళిద్దరు ఒకటి ఎలా ఏ వీడు వీడు ఆయనతో దేవుడితో ఒక అయ్యే వీడు వీడు ముఖం వీటిని చూస్తే ఎలా ఉండవు రోత పుట్టిట్లా ఉన్నాడు వీడు దేవుడు ఒకటేనా అది వాళ్ళ పూర్వపక్షం అర్థమైందంటే వాళ్ళ ఎంత సాలహీనమైన పూర్వపక్షమో మీకు అర్థమైందా అది పూర్వపక్షం వాళ్ళకున్న అబ్జెక్షన్ అదే వాళ్ళకున్న అబ్జెక్షన్ అదే దానికి వాళ్ళు దృష్టాంతం చెప్తారు రాజప్రాసాదం బయట ఒకడు అడుక్కు తీసుకున్నాడు వాణ్ణి వీడే మహారాజు అంటే ఎలా ఉంటుంది అలౌడ్లు మీ అద్వైతం ఉంటారు వాళ్ళు ఇవాళ ఎంత అధ్మాన్వైన పూర్వపక్షం అనిపిస్తారే